ీగుద్ధో నమో ఓ స్మృతిస్మృతిపురాణా కరుణాయవత్దశంకరకర నివృత్తి జనాన విదరాసు సత్యం విద్య దీనికి అవతారికి చూసినట్టున్నం మనం ఆ అధ్యాయపరిసమాప్తే రాసురీసంపత్ రాణవిశేషణ ప్రదర్శ్య ప్రత్యక్షీకరణే శక్యతే అరివర్జనం కతుమితి అది చూశాము యాసురా జనా అసుర సంపత్తికి చెందిన జనులు అసూర స్వభావము గల జనులు ఆసురా అనబడతారు సాధారణంగా మీకు ఈ పురాణ గాథంలో ఎలా చెప్తా ఎలాంటి వాతావరణం నిర్మాణం అవుతుందంటే దేవ దైవీ జనులు దేవతలు అక్కడెక్కడో పైన ఉంటారు అసురులు ఎక్కడో చెందు ఉంటారు వాతావరణం ఆ కథల ఉంటారు పైన ఎక్కడా చెందెక్కడా అని ఈ ప్రశ్నలు ఉండవు మీరు కథలు చెప్పే చోట విని చోట ప్రశ్నలు అడగడము సమాధానాలు చెప్పడం ఇవే ఉండవు పైనంటే ఎక్కడండి చిన్నంటే ఎక్కడండి అని ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు అడిగితే అక్కడి నుంచి పంపించేస్తారు ఆ కాబట్టి అలాగంటే ధోరణ ఒకటి ఉంటుంది తర్వాత కథలో ఎలా ఉంటుందంటే రాక్షసులు పెద్ద సన్నాహంతో అంటే పెద్ద ఏర్పాటు చేసుకుని సైన్యాన్ని సమీకరించుకుని వెళ్ళి దేవలోకం మీద దండయాత్ర చేస్తారు సైన్యాన్ని సమీకరించుకోవడం అంటే ఎక్కడ సమీకరిస్తారు వాతావరణ లోకంలో సైన్య సైన్యాన్ని రోగి చేసుకుని సమీకరించుకుని అక్కడి నుంచి దేవలోకానికి వెళ్ళి యుద్ధం చేసి ఆ ఇంద్రుణ్ణి దేవలోకాన్ని చేపడతారు రాక్షసులు అందరూ అలాగే ఉంటారు చిరంగ పశువుడు ఆ తారకాసురుడు అదే పని చేశాడు సో ఈ విధంగా ఈ కథలన్నీ విని విని విని ఒక వాతావరణం నిర్మాణం అవుతుంది రాక్షసులు అక్కడెక్కడో ఉంటారు దేవతలు అక్కడెక్కడో ఉంటారు నిజానికి శంకరలు శంకరాచార్యులు ఈ కథల గురించి భావిష్యంలో వ్రాస్తూ రెండు ఉపనిషత్తుల్లో వ్రాసినారు సాన్నిధ్యంలో రాశారు బృహదారం యుగంలో రాశారు సో నేను ఏమని చెప్తున్నానంటే రాక్షసులు అక్కడెక్కడో తిందా దేవతలు ఎక్కడో పైన ఉంటారు మనకి సంబంధం లేదు వాళ్ళతో సంబంధం లేదు వీళ్ళతో సంబంధం లేదు మనం వేరే అలా ఉంటుంది మీ కథల యొక్క ధోర పైగా ఎలా చెప్తారంటే కథలు కూడాను ఇది రాక్షసుల తీరి అండి మీరు జాగ్రత్తగా ఉండండి మేము ఇది దేవతల తీరి అది కాబట్టి మీరు ఉల్లాసంగా ఉండొచ్చు అని కూడా చెప్తారు లైక్ హేమంత ఋతువు అంతా కూడా దేవతల యొక్క తీరి వేసవి కాలము లేకపోతే వర్షాకాలము ఈ రాక్షసులు తీరియేది అలా కూడా చెప్తారు దానివల్ల ఏమైపోతుందంటే ఈ దేవతలు రాక్షసులు ఉండేవాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు మనకంటే భిన్నంగా ఉంటారు అనే ఒక ధోరణి నిర్మాణం అవుతారు ఇప్పుడు బాగుండేవాళ్ళు ఒక అది వాస్తవం అది కాదు అది చెప్తే కథల్లా మాత్రమే శంకరాచార్యులు చాంద్రోగ్య ఉపనిషత్తులోనూ బృహదాది యొక్క ఉపనిషత్తులోనూ ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించి ఈ రాక్షసు దేవతలు మనలోనే ఉంటారు అసురుడు అసురులు వేరు రాక్షసులు వేరు అంటారు అసురు తరుచుగా అసురులే రాక్షసులు ఉంటారు అసురులు అంటే రజోగుణ ప్రధానలు రాక్షసులు అంటే తమో గుణ ప్రధానలు ఆ రజోగుణం తమో గుణం ఇవి కలిసి ఉంటాయి చండా మొండా అంటారు ఎందుడు ముందు సో ఈ అసురులు రాక్షసులు మనలోనే ఉంటారు ఇంతకీ అసురుల మీద ఎవరైతే భోగ ప్రధానమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారు అసు ఆధునిక కాలంలో ముఖ్యంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ప్రకృతిని ప్రకృతిపై దండయాత్ర చేసి ప్రకృతిని అవసరమైతే ధ్వంసం చేసి అవసరం ప్రకృతిగా ధ్వంసం చేసి మన భోగాలను సమకూర్చుకోవాలి మనకు అనే ప్రవృత్తి మీకు అధికంగా కనపడుతుంది ఉదాహరణకి ఆ సముద్ర గర్భంలో ఉన్నటువంటి జంతువులను పెద్ద పెద్ద చేపలను కూడా పట్టేసుకుని వాటిని కలిపి వాటి మాంసాన్ని ఐష్లోనూ వాటిల్లోనూ భద్రం చేసి ఇక్కడికి అక్కడికి షిప్స్ మీద విమానాల మీద ఎక్స్పోర్ట్ చేసి దాన్ని భక్షిస్తూ సముద్రం మీద ఒక దండయాత్ర ఈ దండయాత్ర ఏ హై లెవెల్లో నిర్వహిస్తుందంటే మోస్ట్ మెకనైజ్డ్ అడ్వాన్స్డ్ ట్రాలర్స్లో మ్యాసివ్ ఫిషింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తాయి అంటే ఒక ట్రాలర్ బయన వెళ్ళిందంటే కొన్ని వందల కిలోమీటర్లు చదరపు కిలోమీటర్ల సముద్రంలో ఉండే చేపలన్నిటినీ కూడా పట్టేసుకుంది దాంతో ఉపయోగకరమైన వాటిని సెపరేట్ చేసేసి మితావాటిని అవతల పారేసి వాటిని స్టోర్ చేసేసి ఆ టేబుల్ మీదికి మనిషి మంచి మంచి భోగప్రధానమైనటువంటి హోటల్స్లోను గృహములలోను సరిగ్గా టేబుల్ మీదకి కావాల్సిన విధంగా ఆ ఫుడ్ని ప్రవేశపెట్టడం దానికోసమని టెక్నాలజీ హైయెస్ట్ లెవెల్ టెక్నాలజీని ఉపయోగించడం దీంతో జపాన్ ఇస్ ది కంట్రీ ఫర్ ది హోల్ వరల్డ్ సముద్ర గర్భంలో ఉండే జంతుగా జపాన్ చేసినటువంటి దండయాత్ర సెకండ్ వరల్డ్ వారి కంటే పెద్దది అంత దండయాత్ర చేశారు నాకేమనిపిస్తుందంటే అప్పుడప్పుడు ఆ సునామి అందువల్లే వచ్చింది ఆయన కూడా అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నేను అలా కాబట్టి ఈ విధంగా ప్రకృతిపై దండయాత్ర చేసి అలాగే అడవులను కొట్టేసి ఆ కలపంతా తీసుకొచ్చి అనేక రకాలుగా ఆ కలపను వాడుకోవడం కొయ్యిలోపు వాడుకోవడం కలపని పార్షిల్గా తగలబెట్టి బొగ్గు కింద తయారు చేసి ఆ బొగ్గుని మన ఊళ్ళు చలి వెచ్చదనం కోసం వాడుకోవడము వంట కోసం వాడుకోవడము అదే అదేవిధంగా ఆ కలపతోటి చెక్కలు లంబర్ చేసి ఆ లంబర్ తోటి విశాలమైన గృహములను నిర్మాణం చేసుకుని మంచి ఖరీదైనటువంటి బుద్ధితోటి అందమైన గృహములను విశాలమైన భగంతులను నిర్మాణం చేసుకుంటూ వాటిలో చాలా భోగపూర్ణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ విధంగా మనిషి భోగ ప్రకృతిపై ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల సంప్రాప్తమైనటువంటి మెషీనరీని అంతని ఉపయోగించి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఉపయోగించి ప్రకృతిని అంతని కూడా ధ్వంసం చేస్తూ భోగాలకు ప్రధానమ భోగాలకు నిలయనగా జీవితాన్ని జరుపుతూ ఉంటారు మానవులు ఇది ఆధునిక కాలంలో వచ్చిన ఒక పెద్ద పరిణామం అడవులను నాశనం చేసి లంబర్ కింద మార్చి దాన్ని భోగా ప్రధానమైనటువంటి గృహములు ఇతర సాధనములుగా వినియోగించుకునే మెషీనరీలో జర్మన్ ఫస్ట్ వరల్డ్ మొత్తానికి ఫస్ట్ జర్మన్ వాళ్ళ దగ్గర మెషీనరీ మెకానికల్ ఇంజనీరింగ్ ఇచ్చే మెషీనరీ మోస్ట్ సోఫిస్టికేటెడ్ మెషీనరీ ఆ మెషీనరీని సంపాదించుకుంటే ఒక పెద్ద ఫారెస్ట్ ఒక జిల్లా అంత ఉన్న ఫారెస్ట్ని ఆ మెషీనరీతో ఒక నెల రోజుల్లో సర్వనాశనం చేసే సీనియర్లు అంబర్జీలో మార్చేవచ్చు అలాగంటే మెషీనరీని వాళ్ళు ప్రొవైడ్ ప్రపంచంలో ప్రవేశారు సో అలాగే ఈ అనేక అనేక విధములతో ప్రకృతిపై పెద్ద దండయాత్రే చేసి మనం భోగములను సమకూర్చుకుంటా అనే ప్రవృత్తి ఆ టెక్నాలజీ కారణంగా సమాజంలో ప్రసంగలంతటా కూడా ఇది బాగా సచ్చినటువంటిది దాని వల్ల ఏమవుతుందంటే మానవ సముదాయములన్నీ కూడా అసుర స్వభావము కలవిగా మారిపోతాయి దా దానికి మనము కూడా అపవాదము కాదు మనము కూడా ఆ భోగప్రధానమైన జీవితంలో ఉంటాం ఇది ఒక సివిలిజేషన్ సివిలైజేషనల్ క్రైసిస్ అని గర్ణించారు ఫిలాసఫర్స్ ఒక క్రైసిస్ ఈ సివిలైజేషన్లో ఉన్న క్రైసిస్ ఈ అసుర ప్రధానమైన జీవితము గడుపుతారు అసుర శబ్దములకు అసుషు రమంతే ఇది అసుఖ అశుషు అంటే ప్రాణు అనగా ఇంద్రియ ప్రాణశుద్ధానికి అశుశుద్ధానికి ఇంద్రియములు అర్థం ఇంద్రియములైన రమంతే రమించి వాడు అంటే భోగప్రధానం ఆ ప్రవృత్తి ఆ భోగానికి చెందినటువంటి జనులు ఆసురా జనా వీళ్ళు వీళ్ళకి ఎక్కడ మనం ముందుకు అడుగులయ్యాలి ఎక్కడ వెనక్కి తగ్గాలి అనే దృష్టి వాళ్ళు ఎరగరు ఇప్పుడు చేపలు పట్టుకోవాలనుకున్నాం ఆకలికే అన్నాం సో పశువులు ఇప్పుడు సింహం వేళ్ళను గ్రహించి కడుపునట్టు ఉంటుంది అదే మనిషి కూడా చేపలు కొట్టుకుని కడుపు నింపుకోవడం ఉన్నది అది ఇతర పశువులకు ఏ విధంగా పెద్ద ప్రతి ఆయన మనిషికి ఏ విధంగా సహజమో మనిషికి కూడా సహజము కాబట్టి ఏవో కొద్దిగా చేపలను కొట్టుకోవడం వండుకు తినడం వరకు తప్పేది కాదు ఆ అలవాటు ఉన్న వారికి నేను ఏదో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇష్యూ చర్చించట్లేదు మీరు ఆ విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు తినకపోవడమే మంచిది కానీ తినే అలవాటు ఉంటుంది మీ కృషన్ లాన్ని కమ్యూని తీసుకుంటాను అది పనబలలో వెళ్ళి చేపల్ని కొట్టుకు తెచ్చుకొని ఏదో కొంత వాళ్ళ కడుపు దాటి పెట్టుకొని కొంత అమ్మకం చేసి డబ్బు సంపాదించి అలా చేస్తూ ఉంటారు సముద్ర గర్భంలోని సంపదను నాశనం చేసే విధంగా ఉండరు ఎంతవరకు ఆవశ్యకమో అంతవరకే చేపల్ని అది ప్రవృత్తి అంతకు మించి ఇంకా వెళ్ళదు కాబట్టి ఎక్కడ వరకు మనం ప్రవృత్తి ఎక్కడి వరకు నివృత్తి ఒక స్థాయి దాటి ప్రకృతి సంపదలను కోల్లబోట్టుకుంట తగదు కొంతవరకు ప్రకృతి సంపదలను మనం వినియోగానికి తెచ్చుకుని జీవితాన్ని గడుపుకోవచ్చును దాన్ని ప్రకృతి అంటారు ఒక లెవెల్ దాటి లక్ష్మణ రేఖ అంటారు లక్ష్మణరేఖ అన్నది ఒక ఎక్స్ప్రెషన్ రామాయణంలో లేదు లక్ష్మణ రేఖ వాల్మీకి రామాయణంలో ఉండదు కానీ సమాజంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఆ లక్ష్మణరేఖను దాటి ప్రకృతి సంపదలను కోల్లబోతుంట ఆపేయం ఉంటుంది ఇప్పుడు పూర్వం వంట ఉండడానికి కలప వాడివ ఏదో ఆవశ్యకమైన నేరకు కలపని ఉపయోగించుకొని వంట చెరుకుగా వాడుకునేవారు కానీ మనం కలపని వాడే ప్రవృత్తి నా అటవీ సంపదని వినాశం చేసి ఇంట్లో ఒక పాయింట్ వరకు మనం ముందుకు వెళ్ళి కలపని తెచ్చుకొని వాడుకోవచ్చు ఇంకా అది దాటి వెళ్ళకూడదు ఆ లక్ష్మణ రేఖ దాటకూడదు ఒకవేళ దాచేసాడనుకోండి అంటే అర్థం ఏంటి వాడికి ప్రవృత్తి నివృత్తి అన్నింటి యొక్క బ్యాలెన్స్డ్ వాడి విధుడు ప్రవృత్తించే నివృత్తించ అసురాహజనాలు అలాగే సకల భోగములో ఇప్పుడు గృహస్థాశ్రమం యొక్క లక్షణం మనిషి అందరి భోగ ఒక ఛానల్ ఏర్పాటు చేయడమే గృహస్థాశ్రమంలోని ప్రత్యేక సో కాబట్టి ప్రవృత్తి కొంతవరకు భోగ ప్రవృత్తి అంగీకారమే కానీ ఆ హద్దు దాటితే మనం ఆ ప్రవృత్తి మార్గంలో వెళ్ళకుండా నివృత్తి వైపు మళ్ళవలసి ఉంటుంది అది దైవీ సంపద గల వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఆహారం విషయమే చూడండి దేహధారణ కోసం ఆహారాన్ని ప్రకృతి నుంచి సంపాదించుకుని పంటలు పండించి లేకపోతే చెట్టు చేమల నుండి ఆహారాన్ని సంపాదించి దాన్ని చక్కగా తయారు చేసుకుని మనం భుజించాల్సి ఉంటుంది ఆ విధంగానే దేహం నిలబడుతుంది అది ప్రవృత్తి కానీ ఆహారము కొరకై ప్రకృతిని నాశనము చేయటా అన్నది అది తగదు అక్కడ నివృత్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక దిశలో మనం వెళ్ళేప్పుడు ఆ దిశలో కొంతవరకు వెళ్ళడం అంగీకారము అది దాటి నల్లడమే అది రాక్షస లక్షణం అవుతుంది అది తెలుసుకోకుండా హద్దులు లేని భోగానుభవమునకు ప్రాముఖ్యము ఇచ్చి జీవించి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసుర జాతికి అసుర లక్షణమును కలిగిన జనులు అవుతారు జనాన విధు రాసు ఆహ సో అది అసురుల యొక్క లక్షణం అంటే ఏమైనట్టు ఆధునిక మానవ సముదాయాలలో మోడర్న్ సివిలైజేషన్ ఆధునికమైనటువంటి నాగరికతలో ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క బ్యాలన్స్ టోటల్గా వినాశించింది మనము అసుర లక్షణంగా ముందుకు వెళ్తూ ఉంటాం ఇప్పుడు కార్బన్ ఫ్యూయల్స్ ఉంటాయి పెట్రోల్ అండ్ డీజెల్ అండ్ జెక్ ఇవన్నీ కూడా భూగర్భం నుంచి వస్తాయి అయితే సంపద ఎంత ఎంత మనకి అవైలబుల్ దాన్ని మనం ఎంత వాడుకోవాలి అనే లిమిట్ ఏమీ లేదు ఆ లిమిట్స్ని ఆ విధంగా నిర్ధారణ చేయాలి లిమిట్స్ని ఎలా నిర్ధారణ చేస్తారంటే ఆ పెట్రోల్ కంపెనీ యొక్క స్టాక్ ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది లాభాలు ఎంత అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కార్లు ఎన్ని కార్లను మనం అమ్మేసి రోడ్డు మీద పెట్టగలుగుతాము ఉదాహరణకి టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఇండియాలో వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ కార్స్ ని అమ్మడం జరిగింది వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్ కార్స్ అన్ని కార్లు మీకు రోడ్డు మీద ఎక్కడ చోటు ఉండదు ఏ సిటీకి వెళ్ళినా చోటు హైదరాబాద్ హైదరాబాద్ లో చూడలేదు ఢిల్లీలో లేదు బాంబేలో చూడలేదు కొన్ని స్మాలర్ టౌన్స్ కు వెళ్ళారని కొన్ని అక్కడ ఇక్కడ కూడా కా పెట్టుకుని చూడట్లేదు కాపు నడిపే చూడలేదు పెట్టే చూడలేదు నడిపే చూడలేదు అన్ని కాపులను సమాజంలోకి గుర్తించడానికి కంపెనీలు ప్రయత్నిస్తాయి దీన్నే ప్రవృత్తిని కంట్రోల్ చేసి నివృత్తి లేకపోవడం అనగా ని మానవుడు ప్రకృతిని కొల్లగొట్టుకుంటాయే రోగముల కొరకు ప్రకృతిని కొల్లగొట్టుకుంటాయే లక్ష్యంగా పెట్టుకుని ప్రవృత్తి నివృత్తుల మధ్య ఉండేటువంటి ఆ సమతౌల్యాన్ని పాటించకుండా అశుర లక్షణాలను ప్రదర్శించడం వలన ఈనాడు గ్లోబల్ వార్మింగ్ ఉంది అనేది ఒకటి వచ్చి పడింది ప్రపంచమంతా కూడా వేరెక్కిపోతుంది ఒకప్పుడు గ్రీన్ల్యాండ్లో అంత మొత్తం గ్రీన్ల్యాండ్ అంతా కూడా మంచుతో కప్పబడి ఉంది క్రోధ్ ఇండియా ఇప్పుడు గ్రీన్ల్యాండ్ సివిలైజేషన్లోనే మార్పు వచ్చేసాం చాలా భాగము ఆ కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా మనసు అసలు ఫార్మ్ కావట్లేదు అండ్ సెంట్రల్ పాఠంగానే మనసు ఉంటుంది తప్ప కోస్టల్ ఏరియాస్లో ఇంకా స్నో ఉండట్లేదు ఎక్స్పోజ్ అయిపోతున్నాయి ల్యాండ్ ల్యాండ్ మాస్టర్స్ అన్నీ ఎక్స్పోజ్ స్నో అంతా కరిగిపోతుంది దాంతో సముద్ర జలముల యొక్క ఎత్తు పెరుగుతుంది దాంతో లోయింగ్ ఏరియాస్ అన్నీ కూడా లోయింగ్ ఐలాండ్స్ అన్నీ కూడా మునిగిపోతున్నాయి ఇవన్నీ ఇన్ని అనర్థములు తర్వాత పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చేస్తూ ఉంటాయి ఇంతకుముందు లేనన్న తుఫాన్లు ఎక్కువ తుఫాను ఉంచుకున్నాయి తుఫాన్ల యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది సో ఇవి ఎండలు కాసినట్లయితే చెప్పశక్తును కానంత వేడి వచ్చేస్తున్నాయి ఇంకా వర్షాలు కురిసినప్పుడు అధిక వర్షాలు అతి శైలించి వర్షాలు అతి వర్షము అనావృష్టి అతివృష్టి ఈ మధ్యన ఈ సివిలిగేషన్స్ అన్నీ కూడా ఈ రెండింటి మధ్యన వీసలు ఉంటాయి అలా ఎందుకైపోతుంది బ్యాలన్స్ ఎందుకు లేకుండా పోయింది అంటే మనము మనం భోగపోతకు ప్రకృతి ఎంత ప్రవృత్తి ఉండాలి ఎప్పుడు నివృత్తి జరగాలి అనే బ్యాలెన్స్ మానవ జాతి మర్చిపోబట్టి ప్రకృతి కూడా అసమతౌల్యము పూర్తిగా నశించినది ఇది సివిలైజేషనల్ క్రైసిస్ ఇది ఒక విధంగా ఒక విధంగా కాదు 100% పర్సెంట్ ఈ క్రైసిస్కి మూలమున్నందు అసుర ప్రవృత్తి కలదు కోలు ఉందనుకోండి కోళ్ళని తగ్గి తగలబెట్టుతూ ఉండాలి అలా తగ్గుతూ ఉండడం ఇప్పుల్లో చూస్తూ ఉండడం కోళ్ళు తద్వారా ఎలక్ట్రిసిటీని ఇతర వేరి చేసేటువంటి సాధనములను నడిపించి ఎలక్ట్రిసిటీని ప్రేసి మనము ట్వంటీ ఫోర్ జీ ఫోర్ జి ఫైవ్ ఇన్స్టంటేనియస్ ఇంటర్నెట్ మనకి కావాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఎప్పుడు పోవడానికి లేదు తర్వాత ఇంటర్నెట్లో కూడా ఎలా ఉండాల్సి ఉంటుందంటే అలా క్లిక్ చేసేటప్పటికి మనం ముందు ప్రత్యక్షం అయిపోతూ ఉండాలి ఆలస్యం అవకూడదు ఈ విధంగా ఏడు బిలియన్ జనులు ఇటువంటి ధోరణితో కనుక అప్రోచ్ అయినట్లయితే మీకు ఇంటర్నెట్ పనిపిస్తోందంటే దాని వెనకాల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు సో ఆ సర్వర్స్ని ట్వంటీ ఫోర్ సెవెన్ వాటిని నడిపిస్తూ ఉండాలి యూట్యూబ్ సర్వర్ ఉందనుకోలేదు ఆ సర్వర్ ఒక కొన్ని గంటలు ఆపేస్తున్నట్లయితే చాలా పవర్ సేవ్ అవుతుంది కానీ ఆపడానికి వీర్లేదు ట్వంటీ ఫోర్ ఆ యూట్యూబ్ సర్వర్స్ ఆన్లో ఉండాలి ఎప్పుడు ఏ ఐటమ్ కావాలని మీరు ట్వీట్ చేస్తారో ఆ ఐటమ్ ఆ సర్వర్స్లో నుంచి మీ కంప్యూటర్లోకి ఊస్కెంట్లీ అది వచ్చేసేయాల్సి ఉంటుంది దానికోసమే మొత్తం యూట్యూబ్ సర్వర్స్ అన్ని సర్వర్స్ ఆల్ ది టైం ఆపరేషనల్గా పెడతారు అవి ఎంత హీట్ గుర్తు ఆ హీట్ అంతా కూడా డిస్పర్స్ చేస్తూ ఉండాలి కూలింగ్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా జనరల్ ఎలక్ట్రిసిటీ ఆగిపోతే వెంటనే డీసెల్ జనరేటర్స్ కిట్ అండ్ డీసెల్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి ఈ సర్వర్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒక్క యూట్యూబ్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేటువంటి సో మచ్ హీట్ ఆ జనరేటర్స్ లో వాళ్ళు యూస్ చేసే డీసెల్ సో మచ్ డీసెల్ బెయ్యి సో ఇదంతా ఎందుకంటే మన యాంగ్జైటీ మనం ఏదైనా చూడాలనుకుంటే మనకు వెంటనే కంట ముందు కనపడాలి మనం ఎవరితో కన్నా మాట్లాడాలనుకుంటే ఆలస్యం కాకుండా లైన్ కనెక్ట్ అయిపోవాలి మనం ఈమెయిల్ ఇచ్చినట్లయితే అలా చేసిన వెంటనే ఎవరు మెసేజ్ ఇస్తాను అనే మెసేజ్ అక్కడ వచ్చే ఆలస్యం అవ్వకూడదు అని ఈ విధంగా మానవులు ప్రకృతిపై ఒక విధమైన దండయాత్రమే అని చెప్పక తప్పదు ఇదంతా కూడా అసురక్షణమే నేను ఓవరాల్ సివిలైజేషన్ గురించి మాట్లాడే మీరు ఇదే లక్షణాన్ని అశుభ లక్షణాన్ని కుటుంబంలో ఒక వ్యక్తికి మీరు అప్లై చేయాలి కుటుంబంలో ఒకడికి ఎంత తినవచ్చునో ఏ లిమిట్ దాటి తినకూడదు అని తెలియకుండా ఉన్నాడనుకోండి వాడు ఎలా ఉంటాడనుకుంటున్నాడు ఎప్పుడైనా మీరు ఒడి స్టూట్ చూశారా చాలా ఉంటారు మనం ఎవరీ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఫ్లష్ వేలాడుతూ So much flesh and fat accumulate in God's life. He consumes us so much food. If you don't have any food, you don't have any food. If you don't have any food, you don't have any food. The same thing applies to every other yoga. But Western countries know that alcohol is a part of your life. ఒక రకంగా వాళ్ళు ఆ బ్యాలెన్స్ ని అట్టబెట్టుకుని ఆల్కహాల్ కన్షన్ చేస్తారు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వెస్ట్రన్ కంట్రీస్ లో డ్రింకింగ్ ఈజ్ నాట్ ఎ ట్యాబు ఇట్ ట్యాబు ఇట్ ఈజ్ ఓకే ఫ్యామిలీ డిన్నర్ ఉందనుకోండి ఆ టేబుల్ మీద ఆల్కహాల్ బాటిల్ వైన్ బాటిల్లో అయితే బోత్ ఉంటాయి వాళ్ళు వైన్ సర్వ్ చేస్తారు కావాలంటే ఆల్కహాల్ సర్వ్ చేస్తారు ఎనిథింగ్ యూ వాంట్ యూ కంటే ఇట్ ఈజ్ ఓకే అయితే అందరూ కూడా చాలా బ్యాలెన్స్డ్గా చాలా సహజమైనటువంటి కంట్రోల్లో ఒకటారు ఇండియాలో గోడు మీద తాగే స్పందనాలు ఆడేస్తూ ఇంకోటూ ఇంకోటూ పడిపోయిన మీకు ఎక్కడ ఉంటే అక్కడ కనపడతారు ఇక్కడ సాగు తాగడం సప్త మహాపాతకాలంలో ఒకటి వీళ్ళ పాపకాల లెక్క వేయడానికే సప్త మహాపాత సురాప ఆనందనది తమిళనాడులో జగ్జి వాసుదేవ్ గారు ఒక స్టాటిస్టిక్ చెప్పాడు విట్వీన్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ అండ్ ఫార్టీ ఫైవ్ అది ప్రైజ్ ఏజ్ హెమెంట్ ఇన్ దట్ ఏజ్ పాపులేషన్లో ఆ ఏజ్ మధ్యలో ఉన్న పాపులేషన్లో ఎయిటీ త్రీ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎడిక్ టు కంట్రీ లిక్ట ఆర్ ఆల్కహాల్ అనే ఒక స్టాటిస్టిక్ ఒక ఫోటో చెడ్జి వాసుదేవ్ తమిళనాడు ఆంధ్ర పీపుల్ అండ్ తెలంగాణ పీపుల్ ఆర్ నో లెస్ is the last లేకపోతే లేదా మీరు బైబిల్ చూసినట్లయితే ఈ ఫీస్ట్ ఏదో ల్యాస్ట్ ఫీస్ట్ ఏదో సప్పరణ ఏదో ఉంటుంది క్రైస్ట్ తోటి ఈ పోస్ట్ నుంచి పన్నెండు మంది క్రైస్ట్ వాళ్ళకు గురువు వాళ్ళకు ఫీస్ట్ ఉంటుంది గంగుల పేరు ఆ ఫీస్ట్లో వైడ్ సెర్వ్ చేస్తారు కాబట్టి వైన్ అన్నది ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ బెవరేజ్ ఆ సొసైటీస్లో వాళ్ళు సహజంగా యాక్సెప్ట్ అయినటువంటి ఆల్కహాల్ ఆర్ వైన్ రిలేటెడ్ డ్రింక్స్ని చాలా కంట్రోల్గా వాళ్ళు స్వీకరిస్తూ మన వాళ్ళు వీళ్ళకి మహాపాతకాలంలో కాబట్టి దాన్ని అంత అతిగా వీళ్ళు స్వీకరిస్తూ ఉంటారు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది మీకు ఎక్సెసివ్గా డ్రింక్ చేసి రోడ్డు పక్కన పనుల వాళ్ళు వాళ్ళు మీకు వెస్టర్న్ సొసైటీస్లో వాళ్ళు కనపడరు అక్కడ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు అక్కడక్కడ కనపడతారు ఆల్కహాల్కి ఎదుర్కొండం వాళ్ళు ఏం చేస్తారంటే కానీ రోడ్డు రోగులు పోవడం ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఎక్సెసివ్గా డ్రింక్ చేస్తూ ఉంటారు దానివల్ల హెల్త్ పడే పరిస్థితి నిర్మాణం అవుతుంది ఇప్పుడు వాల్కహాలి క్షణాలను స్మగులైనటువంటి సంస్థలు ఉంటాయి సపోర్ట్ గ్రూప్లో ఉంటాయి వాటి సహాయంతో దాన్ని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాను మన దగ్గర తాగి పడిపోవడమే తప్ప అసలు దాన్ని కంట్రోల్లో పరిస్థితే కనపడదు తర్వాత మన దగ్గర ఈ సినిమాల్లోనూ కూడా తాగడం అది హీరో చేసే పని తను తప్ప తాకపోతే వాడు హీరోయే కాదు అన్నట్టుగా చూపిస్తారు అంతేకాకుండా ఈ మధ్య హీరోయిన్ కూడా తాగేసి తండనాలు అడితే కానీ హీరోయి అవ్వదు హిమస్పిడ్ రంగు అండ్ డ్రింక్ యొక్క ఎఫెక్ట్ తోటి తక్కువగా ప్రవర్తించడము లేకపోతే వెరి వెరిగా మాట్లాడటము అనేది మెయిన్ స్క్రీన్ సినిమాలో వెల్ రిసీవ్డ్ క్యారెక్టర్స్లో హీరోయిన్స్ హీరోలు కూడా అలా బిహేవ్ చేస్తారు అంటే అంతవరకు దాని యాక్సెప్టెన్స్ పెరిగిపోయింది సో దిస్ టైండ్ అోగ ప్రవృత్తి ఒక పాయింట్ వరకు ప్రవృత్తి తప్పు కాదు కానీ ఆ పాయింట్ దాటి ప్రవృత్తిలో ముందుకు వెళ్ళడము నివృత్తిని ఎరుగొకపోవడము ఆహారం విషయంలో కానీ ఇతర భోగముల విషయంలో కానీ అది అశుర లక్షణము అది మన జీవితంలో ప్రతి అంశంలోనూ కనపడుతూ ఉంటుంది చాలా దురదృష్టకరమైన విషయము దీనికి బహుశా ఎవరు ఎక్సెప్షన్ కాదు ఏమో నాకు అనిపిస్తుంది దీనికి ఎక్సెప్షన్స్ ఉండవని అనిపిస్తుంది ఇది ఒక సివిలైజేషనల్ క్రైసిస్ అనే లెవెల్కి చేరింది అని అనిపిస్తుంది కాబట్టి సమాజంలో కానీ కుటుంబంలో కుటుంబ సందర్భంలో కానీ లేకపోతే ఒక వ్యక్తి జీవితంలో కానీ ఇటువంటి ఇంబ్యాలన్స్డ్ అప్రోచ్ టువర్డ్స్ ఇన్ఫోకస్ అది అశుభ లక్షణాలు మన జీవితాల్లో మనం దాన్ని గురించి ఆలోచించాల్సి ఉంటుంది అందరూ ఆలోచించాలి దీనికి ఎక్సెప్షన్స్ ఎవరు లే అన్యాసం కూడా ఆలోచించుకోవాలి వాళ్ళ జీవితంలో ఈ భోగ దృష్టి ఏ మేరకు ఒకప్పుడు ఆశ్చర్యం వస్తుంది ఓవర్ ఈటింగ్ అండ్ లెస్ వర్క్ సెకండరీ లైఫ్ స్టైల్ దానివల్ల వచ్చేటువంటి వ్యాధిని సమస్యలు ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు అన్నీ కూడా పెద్దవాళ్ళలో కిరి ఆశ్రమం వాళ్ళలో కనపడుతూ ఉంటున్నప్పుడు దాన్ని బట్టి మీకు ఈ క్రైసిస్ ఎంత లోతుగా వ్యాపించిందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇక గృహస్థుల గురించి చెప్పేదేమున్నది అయితే ఈ అశుభ లక్షణానికి బానిస కాకుండా చాలా బ్యాలెన్స్డ్గా జీవితాన్ని గడుపుతాం ఏ మేరకు ప్రవృత్తియో అంత మేరకే ప్రవృత్తి ఎక్కడ నివృత్తికి టైమో అక్కడ నివృత్తి చేసేసుకుంటూ ఆ విధంగా శరీర యాత్రకు ఆవశ్యకమైనటువంటి భోగములను మాత్రమే స్వీకరిస్తూ అసుర లక్షణాన్ని వీలైనంత మేరకు దూరం దొరుకుతాం ఎందుకంటే వాతావరణం అంతా కూడా అసుర లక్షణములతో నిండి ఉన్న సందర్భంలో ప్రతి వాడు కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతాడు ప్రభావం పడుతుంది అయినప్పటికీ ఆ ప్రభావం మరీ ఎక్కువ కాకుండా అసుర లక్షణములో మరీ ఓవర్వెల్మింగ్ అయిపోకుండా చాలా అధికంగా కాకుండా నియంత్రించుకుంటూ ఒక అనుశాసనబద్ధమైన జీవితాన్ని గడుపుతూ దైవ సంపదను సంపొందించుకునేటువంటి సాధకులు మహా మహానుభావులు ఎంతోమంది కాలేదు అది అసంభవం అని కాదు అటువంటి వాటి లేరు అని కాదు కానీ ఈ అసుర లక్షణం అన్నది కొంచెం అధికారిగా సమాజంలో మనకు కనపడుతూ ఉన్నది దీన్ని ఒకటి గమనించి దీని నుండి మనల్ని మనల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది అందుకొరటే ఈ చర్చ ఈ అసురులకు ఎంతవరకు ముందుకు వెళ్ళాలి ఎక్కడ ముందుకు వెళ్ళడం మానేసి వెనుకకు అనేటువంటి దృష్ట్యా వాళ్ళకు ఉండదు భోగంలో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే ఇంకా వెనక్కు తగ్గేటువంటి ప్రసక్తే లేదు సర్వనాశం వైపుకి కూడా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే ఇది అవసర లక్షణం భాష్యకారులే ఉంటారో చూద్దాము ప్రవృత్తించా ప్రవర్తనం నిశ్చిం పురుషార్థ సాధనే కర్తవ్యే ప్రవృత్తి ప్రవృత్తి ప్రవృత్తనగా నేను మీరు ఒక జీవన లక్ష్యమును సంపాదించుకోవడానికి ఒక పనిని ఒక ప్రయత్నాన్ని మొదలు పెడితే దానిని ప్రవృత్తి అంటారు జీవిత లక్ష్యము అంటే పురుషార్థము జీవన లక్ష్యము మూడే పురుషార్థం మోక్షం గురించి సో ధర్మార్థ కామలు ఇప్పుడు అర్థ డబ్బు మేము డబ్బు సంపాదించుకోవాలి దాని కొరకు మీరు ఒక ప్రయత్నం మొదలు పెడతారు ఏదో అధ్యయనం ఏదో పాఠాలు చదువుకుంటారు ఉద్యోగ పరీక్షలు రాస్తారు లిజులు సంపాదిస్తారు ఒక స్కిల్ని ఒక నైపుణ్యాన్ని సంపాదిస్తారు ఏదో ఉద్యోగ ఏదో ఒక కంపెనీలోనో ఏదో ఒక గవర్నమెంట్ సంస్థలోనో ప్రవేశించి మీ స్కిల్ని అక్కడ అందజేసి ధనాన్ని సంపాదిస్తారు ఆ ప్రయత్నం ఏదైతే కదో దళి ప్రవృత్తి అని ధర్మార్థ గామాలలో ఒకటే ఇంకా డబ్బు సంపాదించే ప్రయత్నం తర్వాత ఆ ప్రయత్నం కూడా అవసరము కొంతమేరకు మనం ధనాన్ని సంపాదించాలి కానీ ఏ పాయింట్ తర్వాత ఇంత ధనం సంపాదించడం అనే ప్రవృత్తి అనవసరము అనేది తెలుసుకోకపోతే అది అసురలక్షణం అవుతుంది అలాగే భోగం కామ ఇప్పుడు తిండి ఉంది భోజనము మంచి రుచ్యములైన పదార్థములతో భోజనం చేసుకుంటే మంచిగా ఉల్లాసంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటుంది అది ఆ భోగాన్ని అనుభవించుట అది అది కూడా పురుషార్థములలో ఒక కామ కామ అంటే పంచ ఇంద్రియముల యొక్క పంచ జ్ఞానేంద్రియముల యొక్క విషయముల ఎందు ముందుకు సాగుతా శబ్దా శుద్ధ స్పర్శ రూపక స వాటి ఎడల కొందుకు కొనసాగుతా సో గంధము అంటే సుగంధముల వెనుక పరుగులు తీలుక అదొక రసము అంటే మనిషి ఋషుల లేని ఒక పరుగులు ఎక్కువ అదొక ప్రవృత్తి ఇటువంటి ప్రవృత్తి అది కామప్రభు కామపురుషార్థానికి సంబంధించిన ప్రవృత్తి ఇంకా ధర్మము అంటే పుణ్యం పుణ్యాన్ని సంపాదించడం అది కూడా ప్రవృత్తి పుణ్యాన్ని సంపాదించాలంటే ఇప్పుడు నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది తీర్థయాత్రలు చేస్తే పుణ్యం వస్తుంది పూజలోకి తెస్తే పుణ్యం వస్తుంది వ్రతాలు చేస్తే పుణ్యం వస్తుంది కర్మల్లో శిష్ట పుణ్యంతుంది కామ్యకర్మ అదొక ప్రభుత్వం దాని ధర్మపురుస అది ప్రభుత్వం ఇక నివృత్తి అంటే ఏమిటి నివృత్తించ తద్విపరీతనర్థహేతో నివర్తితవ్యం సా నివృత్తి సాంఛా ఇప్పుడు నివృత్తి అంటే ఏమిటి మీరు కొనసాగిస్తున్న ప్రయత్నము లేకపోతే కర్మ పని లౌకికము కావచ్చు ధార్మికము కావచ్చు అది ఒక స్టేజ్ దాకా మంచిదే ఆ తర్వాత అనర్థమునకు దారితీస్తుంది అనర్థహేతు కాబట్టి భోజనం చేయడం మంచిది కానీ తినకూడని వాటిని తిన్నారనుకోండి అదే అనర్థము నాకు దారితీస్తుంది తినదగ్గ వాటినే అతిగా తిన్నారని కోరండి అది అనర్థానికి తయారు చేస్తుంది ఇప్పుడు గూరెలు తయారు చేస్తారు వాటికి పూర్ణము అని పేరు పూర్ణము పూర్ణమిగా పూర్ణము అని పేరు ఎందుకు వచ్చిందంటే స్థరికలుగా ఉంటుంది దాని లోపల ఒక పిండితో తయారు చేసినటువంటి కవర్ ఉన్నప్పటికీ లోపలంతా కూడా అది పూర్ణముగా స్వీట్ స్వీట్ మాస్తో నిండి ఉంటుంది ఇంకా గ్యాప్సే ఉండవు గొల్లగా ఉండదు ముందుగా ఉంటుంది ఇక ఈ పైనున్న ఈ కవర్ మీద ఏం చేయాలి దాన్ని తీసి అవసరం పారేయాలంటే తీసి పారాయక్కర్లేదు దాన్ని కూడా రుచముగా ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే అది కూడా మంచి రుచిగా తయారవుతుంది అది పూర్ణమవుతుంది దీన్ని మనం చక్కగా నెయ్యి దాన్ని తయారు చేసి దాన్ని నెయ్యి కలపాలి నెయ్యి తలపకపోతే అది రుచిగా ఉండదు మరి నెయ్యి అన్నది అది ఆరోగ్యానికి ఒక మోతాదు వరకు పర్వాలేదు అధికమైనట్లయితే అందులో భారతీయులకి పోలీస్ తీరాలు అయితేనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి సో కాబట్టి ఏదైనా ఒకటో రెండో తీసుకోవటంలో తప్ప అంతవరకు బాగుంది ఆ దాటితే ఏమవుతుంది అది మంచిది అందులో దేవుడికి నైవేద్యం పెట్టింది కూడా పైగా మంచిది అంటే రుచికి మంచిది శాస్త్రీయమైన ఆహారము దాంట్లో నిషేధములకు తాగలేదు పైగా ప్రసాదం కూడా కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు కదా ఇదేమి నిషిద్ధమైనటువంటి ఉల్లిపడపకూడని వాటికి కాదు కదా ఉల్లిపడపకూడలు అంటే దాంతో నిషేధం అంటే శిష్యులు అందుకోసం నిషిద్ధం అన్నాను వాటికి కాదు కదా ఇది కోట్లంభూతులు కదా కాబట్టి తినేద్దాము అధికంగా తినేయడము కాబట్టి తినకూడని వాటిని మాంసాకులను భక్షిస్తే అది తప్పు అనర్థం దాని నుంచి మనల్ని ఉంటుంది తినదగ్గ కూడా అతిగా భ అది కూడా అనర్థమునకు హేతు దాని నుంచి నివృత్తి చేయాలి కాబట్టి రెండు విధముల నివృత్తి ఆవశ్యకము విహితమైనది అతిగా పోతే అతి సర్వత్ర వద్ద విహితమైన అతి నుండి నివృత్తి అవసరం నిషిద్ధమైన దాని నుండి పూర్ణముగా పూర్తిగా సుపరాము నివృత్తి ఆవశ్యకం కాబట్టి ఎక్కడ నివృత్తి అవసరమో తెలుసుకుని ఆ నివృత్తి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చందనం ఉంటుంది చందనం అంటే చాలా చల్లగా ఉంటుంది శీతము తర్వాత సుగంధంతో మళ్ళీ ఉంటుంది చందనము కాబట్టి ఏదో ఈశ్వరుడికి కొద్దిగా గంధము సమర్పయాన్ని అనే ఒక మంత్రం కూడా ఉంటుంది గంధద్వారా అంధురా మంచి ఆ ఆ మంత్రానికి గంధానికి సంబంధం ఏమో చూడాల్సి ఉంది గంధాన్ని పదంతో అయితే మొదలైనంత ఖాయం సో ఆ గంధాన్ని ఈశ్వరునికి సమర్పిస్తారు సమర్పించిన గంధాన్ని తీసుకుని మనం ఒంటికి కూడా రాసుకుంటాము దానివల్ల ఏమవుతుంది చల్లగా ఉంటుంది పరిగొగా ఉంటుంది అది ప్రవృత్తి కానీ ఇంత ముద్దలు చందనం ఒళ్ళంతా పట్టుకుని కూర్చోవడం లేకపోతే పెర్ఫ్యూమ్స్ ఎప్పటికప్పుడు అలాగా అతిగా పెర్ఫ్యూమ్స్ని క్రీమ్స్ని అతిగా మారుతూ ఉండడము అది అనర్థమునకు హేపు చూసారా ఈ విహితమే అయినప్పటికీ అనర్థహేత ఇంకటి ఏమైందంటే చందన వృక్షముల సంపద అంతా కూడా కరిగిపోయి నశించిపోయింది చందనం పిచ్చి అసలు చందన వృక్షం అనేది లేకుండా అయితే దానికి డూప్లికేట్స్ వచ్చాయి మామూలు ఇంకో చుట్టూ కలప కొట్టేసి దాన్ని ఆ చెక్కకు చందనపు గ్రంథాన్ని సుప్రఫిషియల్గా దానికి దాని మీద ఆపాదించి ఇదే చందనపు చెక్క అని అనేటువంటి పరిస్థితి నిర్మాణమైంది అతి ప్రతి దానికి అతి విహితమైన దాంట్లో కూడా అతి ఉండరాదు ఇక విహితము కాని మనం దూరం కట్టాలి అనేది వేరే చెప్పాలా చెప్పదక్కరు అలా దూరం పెట్టాలి దాన్ని నివృత్తి అంటాం కాబట్టి ఇది ప్రవృత్తి ఇది నివృత్తి ఇదంతా కూడా సంసారంలో భాగమే ఏంటి ఆత్మజ్ఞానానికి సంబంధించింది కాదు సంసారం మనం పైకి వెళ్ళాల్సి ఆ పైకి వెళ్ళలేకపోగా ఈ అసుర లక్షణాల కారణంగా సంసారంలోనే ఇరుక్కుపోతాము అది ఆది చెప్తున్నారు ఈ రెండు ప్రవృత్తి నివృత్తి చాలా చెప్పాను ఈ గురించి కాబట్టి ఎప్పుడూ కూడా అతి సర్వత్ర వర్ధ సర్వత్రా అతిని దూరంగా పెట్టాల్సి ఉంటుంది విహిత కర్మల ఎందు కూడా ఈ ప్రతిశుద్ధ కర్మలను ఎట్టి పరిస్థితులలోనూ మనం చేపట్టరాదు అది నివృత్తి జీవితం ప్రవృత్తి అది మనకి తెలుసు లక్ష్యాన్ని చేరుకోవాలి అన్నప్పుడు దాని కొరకు ప్రయత్నం చేసి దాన్ని చేరుకుంటాము దాన్ని ప్రవృత్తి కాబట్టి ఈ ప్రవృత్తిని నివృత్తిని ప్రవృత్తి ఉన్న వాడు నివృత్తిని తప్పక తెలుసుకుని ఆచరించి తీరాలి ప్రవృత్తి ఎందు లేని వాడికి నివృత్తి అన్వయించదు ఇప్పుడు ఉద్యోగం మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు ఎంత డబ్బు సంపాదించాలి ఎంత ఇంకా ఎక్కడ అనవసరము అనే ప్రవృత్తి నివృత్తి రెండు ఉంటాయి సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయి పెద్ద వయసు మీద పడిపోయి నేను విశ్రాంతిగా ఉన్నప్పుడు ప్రవృత్తి లేదు నివృత్తి లేదు కాబట్టి ఏ అంశంలో ప్రవృత్తి ఉన్నదో ఆ అంశంలో నివృత్తిని తెలుసుకుని ఆచరణలో పెట్టి తీరాలి ఎక్కడ ప్రవృత్తి అంతమవుతుంది నివృత్తి ఆరంభమవుతుంది అనే విషయాన్ని వీళ్ళు అసురులు తెలుసుకోలేకపోతారు ఇది ఒక అంశం సంసారులకు సంబంధించిన అంశం ఇక వేదాంత దృష్టితో చూసినట్లయితే జీవితంలో కర్మ జ్ఞానముని రెండు ఉంటాయి ప్రతి మనిషికి కర్మ జ్ఞానము అని రెండు అంశములు ఉంటాయి ప్రతి మనిషి మనిషి ఎందుకు కూడా కారణమేమి మనిషి యొక్క స్వరూపంలో ప్రాణశక్తి విజ్ఞాన శక్తి అనే రెండు శక్తులు ఉన్నాయి కాబట్టి ప్రాణశక్తి నుండి ప్రకటమయ్యేది కర్మ విజ్ఞానశక్తి నుండి ఆవిర్భవించేది జ్ఞానం ఈ రెండు మనకున్నాయి దీంట్లో కర్మ కొంతవరకు ప్రవృత్తి కర్మ నుండి నివృత్తుడై జ్ఞానంలో ప్రవేశిస్తారు దాన్ని నివృత్తి అని అంటారు కర్మని జ్ఞానాన్ని కలగాపలనం చేస్తాను అంటే వాటికి సముచ్చయము కుదరదు కలిపి అనుష్ఠించడం కుదరదు ఇక ఆత్మజ్ఞానమును పరిశీ చేసే సందర్భంలో కర్తృత్వ భోక్తృత్వాభిమానపూర్వకమైన ప్రవృత్తి దాన్ని ప్రవృత్తి అంటారు అంటే వాల్యూషనల్ యాక్షన్ కదలిక కాదు చలనం కాదు చలనం లేకపోతే అసలు బతికే లేదు చలనం ఉంటుంది పనులు అవ్వాల్సినవి అవుతూ ఉంటాయి కానీ ఒక గోల్ని పెట్టుకుని వెలుపరేట్టుగా ఈ సాధనంతో ఆ సాధ్యాన్ని నేను పొందుతాను అని కనుక మీరు యాక్ట్ చేస్తే దానికి ప్రవృత్తి అని ఆ ప్రవృత్తిని మీరు బ్రేక్ చేయాల్సి ఉంటుంది ఒక స్టప్ అయిపోయి దాన్ని స్టాప్ చేయాల్సి ఇప్పుడు ధ్యానము అనేది కాదు ప్రవృత్తి నివృత్తి యొక్క భేదము తెలియని వాడు ధ్యానమును కూడా ఒక క్రియగా మార్చి చూపుడు నేను గమనించే రాదు ధ్యానము చేసుకున్నాను అంటాడు నా అభ్యక్షణము ఒక మాటకి కాదు దాని వెనుక ఉండే భావనకే అభ్యక్షణం ధ్యానం అనేది ఒక క్రియ కాదు ధ్యానము క్రియలో పడతడు ఇప్పుడు మీ స్వరూపంలో ఉంగుట సూపుడుగా ఉంగుట అనేది మీ స్వరూపం దాంట్లో క్రియకు చోటు లేదు కాబట్టి మీరు కర్త భోక్త అయ్యి క్రియలను ఆ రూపంగా అనుష్ఠిస్తూ ఉన్నంత కాలము ఈ జ్ఞానము మీకు దూరంగా ఉండిపోతుంది కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది భోక్తృత్వ కర్తృత్వ భోక్తృత్వాలను మీరు న్యూప్రవైజ్ చేయాల్సి ఉంటుంది దానికి ప్రొసీజర్ ఏమిటంటే కర్మయోగము కనుక ముందు ఫలాకాంక్షను ఫలకృష్ణను విడిచిపెట్టి అనగా భోక్తృత్వాలను విడిచిపెట్టి కర్తవ్య కర్మలను జాగ్రత్తగా చేసుకుంటూ పోతే ఆ కర్తృత్వం కూడా జారిపోతుంది అంతవరకు ప్రవృత్తి మిమ్మల్ని తీసుకువెళ్తుంది అంతవరకు ప్రవృత్తి అప్పుడు ప్రవృత్తి ఆగిపోయి నివృత్తి ఆరంభం అవుతుంది నివృత్తిలో ఏముంటాయి క్షమము ధమము ఇత్యార్థులు ఉంటాయి సమాధానము ఇవన్నీ కూడా మిమ్మల్ని కర్మ గోచరము నుండి అంటే కర్మక్షేత్రం నుండి ఆత్మక్షేత్రంలోకి సత్ సద్దర్శనంలోకి సన్నిష్టలోకి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారు కాబట్టి సపోజ్ కొందరు ప్రవృత్తే రూదులు అండి ఇదో వైదిక కర్మలని ఇదని ఏదైనా విహిత కర్మలని ఈశ్వరుని ఆరాధిస్తున్నామని ఎవరు చూసుకుంటూ కూర్చుంటారు పాయింట్ కమ్స్ ఎప్పుడైతే ప్రవృత్తి ఆగిపోయి ఇంకా నివృత్తిలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఒక పాయింట్ వస్తుంది దాన్ని ఎదుగు ఇంకా కర్మలు చేస్తూనే కర్మలు ఇంకా చేస్తున్నారంటే స్వర్గం కోసం జ్యోతిష్మం స్వర్గం కోసం చేశారు కదా దానికంటే గొప్పది మహాజ్ఞయనం స్వర్గం కోసం చేస్తారు దానికంటే గొప్పది వాజపేయలు స్వర్గం కోసం చేస్తారు దానికంటే గొప్పది అతిరాత్రము దానికంటే గొప్ప గొప్పది ఆప్తూర్యామము దానికంటే గొప్పది సౌండరీకము వీటన్నిటిని కూడా స్పర్గాది పుణ్యలోకములను పొందుతుడితే చేసుకుంటూ పోతాము మరి నివృత్తి ఆత్మనిష్ట ధ్యానము అనేవి అసలు లేవు అంటే అవైపోయినట్టు ఇంత గొప్ప వైదికుడు కూడా ఆ స్పర్గా లోకమున్నది భోగేచ్ఛతే ప్రేరితుడై ప్రవృత్తిని తెలుసుకున్నాడే తప్ప దానికి అతీతమైన నివృత్తిని పట్టుకోలేకపోయింది చూడండి కాబట్టి వైదిక కర్మానుష్ఠానంలో కూడా అసుర లక్షణం వచ్చింది మీరు గమనించరలేదో మీకు పురాణ దాఖలలో ఈ కూడా మంచి కర్మానుష్ఠానాలు చేస్తూ ఉంటారు మీరు గమనించరలేదో కూడా చాలా చిత్రమైన విషయం కాబట్టి రావణాసురుడు సప్త సముద్రాల్లో స్నానం చేసేవాడు అంటే మనం పుష్కరాలకు వెళ్ళి ఒకసారి స్నానం చేసేటప్పటికే మనం గొప్పవాళ్ళం అనుకుంటాం కథల్లో ఏమని చెప్తారంటే రావణాసురుడు సప్త సముద్రాల్లో ప్రతిరోజు స్నానం చేసేవాడు అంత బుద్ధిమంతుడు మరి అలాగే కదే అంటే భోగ భోగేచ్చతే చేసే విహిత కర్మలు ఎందుకు కూడా ఆ అల లక్షణము సంక్రమితోంది అని మనకి తెలుసుకోవాలి సో దృక్తిని నివృత్తిని మనం తెలుసుకుని ఉండాలి దీని గురించి కొంచెం జనరల్ సెన్స్లో మన జీవితాలకు అన్వయించే సెన్స్లో నేను కొంత వ్యాఖ్యానం చేస్తాను గమనించండి ఎందుకంటే పాపము జీవితానికి సంబంధించిన పాపం ఇది ఏదో గ్రంథములను అధ్యయనం చేసి డిస్పర్స్ అయిపోయే క్లబ్ ఏది కాదు ఒక లిటరీ క్లబ్ కాదు లిటరీ క్లబ్లో ఏం చేస్తారంటే ఆ లిటరేచర్ స్టడీ చేసి దాంట్లో ఉండే ఒక్క విషయాన్ని ఆకలింపు చేసుకుని ఎవరి వారిని వాళ్ళు వెళ్ళిపోతారు లిటరీ క్లబ్స్ ఉంటాయి అలాంటిది కాదు కదా జీవితం అనే పుస్తకాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం ఇప్పుడు మీరు జీవితంలో చిన్నప్పటి నుంచి ప్రారంభించి కర్మక్షేత్రంలో ఒక జీవితాన్ని ఒక జీవిత కాలాన్ని మీరు గడుపుతారు అంటే హై ప్రైమరీ స్కూలు హై యూనివర్సిటీ తర్వాత ఉద్యోగం తర్వాత పెళ్లి పిల్లలు డబ్బు సంపాదించడం భోగాలను అనుభవించడం పిల్లలను బయట ఇవన్నీ నడుస్తాయి అదంతా ప్రభుత్వం రిటైర్ అవ్వాలంటారా కన్నుంటారా రిటైర్ అవ్వడం అంటే నీవు ఇంకైతేనే ఉద్యోగ నివృత్తి పదవీ నివృత్తి అని కూడా వాడతారు మీకు నివృత్పాధ్యాయులు అని అంటారు అంటే రిటైర్డ్ టీచర్ గారు అని అర్థం కాబట్టి నివృత్తి ఉండాలంటారా కర్లేదంటారా ఉండాలి సపోజ్ ఒక రిటైర్ అయిన తర్వాత కూడా విశ్రాంతిగా కూర్చోవటం ఇష్టం లేకను ఎందుకంటే ఇంత కావచ్చు లేక విశ్రాంతిగా కూర్చోవడం చేతగాకను కర్మ వ్యసనం చేత కర్మ ఎడిక్షన్ సిగరెట్ ఎడిక్షన్ లాంటిది కర్మ ఎడిక్షన్ సిగరెట్ ఎడిక్షన్ ఉన్నవాడు గంట గంట మీద గ్యాప్ అయ్యేప్పటికీ ఆ లోపల నికుటి మీద అర్జి బిగిన అవుతుంది అప్పుడు సిగరెట్ కాల్చాల్సి ఉంటుంది అలాగే ఈ కర్మ ఎడిక్షన్ ఉన్నవాడు ఓ కొంత గ్యాప్ వచ్చేపటికి అర్జి బిగిన అవుతుంది మళ్ళీ కర్మ మొదలు ఏదో కర్మ మొదలు పెట్టి చేయాలి ఎదుట ఈ మధ్యన పెద్ద యజ్ఞాలు ఏం చేసినట్లు లేదు మనం లాస్ట్ టైం పెద్ద యజ్ఞం చేసినంతకాలం అయినా ఆరు మాసాలు ఆంధ్ర అయితే చేయాల్సిందే అని అని అలాగే దానికోసం వెతకడం ఏదో ఒక యజ్ఞం చుట్టూ అసలు ఏదో ఒకటి ఉంటుంది అది అభిమానం పెట్టడం సో ఆ విధంగా కర్మ వ్యసనంలో సిగరట్టు వ్యసనంలాగా సిగరట్టు కర్మ మంచిది అయినప్పటికీ కూడా వ్యసనము వ్యసనమే కర్మ వ్యసనంలో పడ్డాడు అటువంటి మనిషి ఏమైపోతుందంటే కర్మ పైద ఒకటి ఉందనేటువంటి జ్ఞానం కూడా లేకుండగా వివేకం ఆ అనుభవం కూడా లేకుండా వాడు ఆ కర్మ చక్రంలో కదులుకొని మలిగిపోతాడు ఇది ఒక జీవిత కాలాన్ని ఉద్దేశించి చెప్పాను నేను ఒక లైఫ్ ని ఉద్దేశించి చెప్పాను